కీర్తన ఐదు వందల మూడు ఇట్టెమమ్ము ఏమి ఏమిదొడ్డ నీకు నేడు పట్టబాయిటనే నీవు పదిరూపులైతివి చదువుల చిక్కుదిద్ది చక్కగ చేసి మొదల కుంగినకొండ మోచి ఎత్తి పొదిగి చేపట్టి తెచ్చి భూమి ఉద్ధరించితివి అదనున ప్రహ్లాదునట్టె మన్నించితివి అడుగులు మూటనే ఎఖిలము గొలచితి పడిబడినే రాచపగ నీగితితి పెడిదపు లంక విభీషను నేలించితివి అడరి పాండవుల దిక్కై నిలిచితివి త్రిపురకాంతలగుట్టు ధీర బోధించితివి ఉపమకలిగి రూపై ఉన్నాడవు ఇప్పుడు శ్రీవెంకటేశలితివి లోకాలెల్లా ఎప్పుడు మానుతులకు నిరవైతివి